కీర్తన ఇరవై ఏడు ఇచ్చలో గోరే వల్ల ఇచ్చే ధనము అత్యుత పో అధికపు ధనము నారదాదులు పొగడే నాలుకపై ధనము సారపు వేదములలో చాటే ధనము కూరిమి మునులు దాచుకున్నట్టి ధనము నారాయణ నామమిదే నమ్మినట్టి ధనము పరమ పదవికి సంబళమైన ధనము ఇరవై భక్తులకెల్లా ఇంటి ధనము పరగ అంతరంగాన పాతి నటి ధనము హరినామమియపో అరచేతి ధనము పొంచి శివుడు కాశీలు బోధించే ధనము ముంచిన ఆచార్యుల మూల ధనము పంచి శ్రీ వెంకటపతి పాలించే ధనము మించి విష్ణునా మదే నిత్యమైన ధనము